కాబట్టి ఆత్మ చైతన్యము ఆ తెలివి ఎరుక అది మన స్వరూపం కనుక అలాగ మనని మనం చిన్మయ సత్ అది నా స్వరూపము అని స్వీకరించినప్పుడు ఆ ఎరుక అది ఆకాశము ఆకాశ దృష్టాంతమే అక్కడ ఉంటుంది ఇంకా వేరే దృష్టాంతము ఏది లేదు ఇప్పుడు మీరు చూడండి యథా ఆకాశస్థిత వాయు ఇప్పుడు వాయువు ఉందనుకోండి ఎప్పుడు ఆకాశంలోనే ఉంటుందండి ఒకప్పుడు ఆకాశంలోను మరొకప్పుడు ఆకాశానికి బాహ్యమునందు ఉంటుందా ఉండదు అసలు ఆకాశానికి బాహ్యముంటూ ఏమీ లేదు ఆ లోపల బయట అనే విభాగం కూడా ఆకాశంలోనే ఉంటుంది మీరు లోపల అంటారు ఆ లోపల అంటే ఎక్కడున్నట్టు ఇప్పుడు ఆకాశంలోనే ఉంది బయట అంటే ఎక్కడున్నట్టు అక్కడ కూడా ఆకాశంలోనే ఉంది దగ్గరగా ఉంది అంటే ఆకాశంలో ఉందా లేకపోతే ఆకాశానికి కాకుండా వేరే ఇంచో దాని ఎందుకంటే ఆకాశంలోనే ఉంది దూరంగా ఉంది అంటే అదే ఆకాశంలోనే ఉంది సో సర్వము ఆకాశంలోనే ఉంటుంది వాయువు తీసుకోండి వాయువు నిత్యము ఆకాశంలోనే ఉంటుంది ఒకప్పుడు ఆకాశంలో ఉంది ఇంకోప్పుడు మరొక దాని ఉండుట అనే ప్రసక్తి లేదు నిత్యము ఆకాశంలోనే ఉంటుంది అదేవిధంగా మనం కూడా నిత్యము ఈశ్వరునియందు ఉంటాము ఈ దృష్టాంతం నిత్యము ఈశ్వరుని అందు ఉంటాం మనం కూడా మనం ఏమనుకుంటాం దేవాలయం వెళితే దేవాలయంలోకి వెళ్తే ఈశ్వరుని సన్నిధిలో ఉన్నాము దేవాలయం నుంచి బయటికి రాగానే మళ్ళీ మామూలు కుక్కతో ఒక వంకరా అన్నట్టుగా సో మళ్ళీ సంసారంలో పడిపోతూ ఉంటాం కాబట్టి అలా ఉండకూడదు మన అది సత్యానికి సత్యానికి విరుద్ధం అది సత్యం ఏమిటంటే మనము నిత్యము ఈశ్వరుని ఎందు ఉంటాము ఎలాగా వాయువు నిత్యము ఈశ్వరుని ఎందే ఉంటుంది తర్వాత వాయువులో అనేకములైన రూపభేదాలు ఉంటాయి ఒకప్పుడు వాయువు చాలా ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉంటుంది ఇంకొకప్పుడు వాయువు చాలా అల్లకల్లోలంగా ప్రవహిస్తుంది తుఫాన్ అంటారు అంటే వాయువు చాలా అల్లకల్లోలంగా ప్రవహిస్తుంది అనే అభిప్రాయం తుఫాన్ పర్వాలేదు టోర్నడో అనే ఉంటుంది చక్రవాతము అని తెలుగు ట్రాన్స్లేషన్ మంచి ట్రాన్స్లేషన్ చక్రవాతము వెరీ నైస్ ట్రాన్స్లేషన్ సాంస్క్రిక్ వాళ్ళు సో టోర్నడో ఈ టోర్నడోలు అమెరికాలో వస్తూ ఉంటాయి మామూలుగా ప్రతి సంవత్సరం వస్తాయి టోర్నడోలు అమెరికాలో ఆ మిడ్ వెస్ట్ ఏరియాలో అప్లైన్స్లో టోర్నడోలు తరచుగా వస్తాయి ప్రతి సంవత్సరం వస్తాయి కానీ ఈ ఏడాది మరీ ఈ టోర్నడో అది చక్రవాతం ఒకసారి ఒరిస్టాలో వచ్చింది మన దగ్గర ఒరిస్టాలో టోర్నడో వస్తే పదివేల మంది పోయారు పదివేల మంది ప్రాణాలు పోయారు తర్వాత ఎన్నో గృహాలు అన్నీ ఎగిరిపోయాయి ఈ ఈ చక్రవాతము ఎంత బలంగా ఉంటుందంటే ఆ చక్రవాతం యొక్క ఆ ట్యూబ్లాగా ఉంటుండే ఇలా తిరుగుతూ ఉంటే ట్యూబ్ కింద ఉంటుంది ఆ ట్యూబ్ లోపల ఇల్లు పడింది అనుకోండి ఎగిరిపోతుంది కారు పడింది ఎగిరిపోతాయి పశువులు ఎగిరిపోతాయి మనుషులు ఎగిరిపోతారు మాములుగా మీరు ఆ చక్రవాతం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత చూస్తే ఓ కారు వెళ్ళి చెట్టు కొమ్మల మధ్యలో పడి అంటే ఇది ఇక్కడ లేవగొట్టి అటు విసిరేసింది ఆ మధ్యలో ఇరుక్కుని ఉందనమాట ఓ మైల్ దూరంలో ఉంటుంది ఆ చి అడవులో చెట్ల మధ్యలో పడుతుంటుంది ఈ కారు వెళ్ళి పశువులు అలా వెళ్ళిపోతూ ఉంటాయి గాలిలో ఆ చక్రవాతం ఎత్తుకుపోతుంది చక్రవాతం ఇంటిని హిట్ అక్కడ మంచి విశాలమైన గృహం ఉంటుంది పెద్ద గృహము ఆ చక్రవాతం అలా ముందుకు వెళ్ళిపోగానే ఆ గృహం ఏమి ఆ గృహం ముక్క ముక్కల దాంతో పాటు పోసుకునిపోతుంది అటువంటి చక్రవాతములు ఉంటాయి తుఫాన్లు ఉంటాయి హరికే ఉంటుండే ప్రశాంతంగా వాయువు వీస్తూ ఉంటుంది ఒకప్పుడు చెట్టు ఆకు కదులుట లేదు అన్నట్టుగా ఉంటుంది వాయువు అసలు కదలికే లేనట్లుగా ఉంటుంది ఎన్ని రూపాలలో ఉన్నా వాయువు ఎప్పుడూ కూడా ఆకాశాన్ని విడిచిపెట్టి ఉండలేదు అంటే దృష్టాంతాన్ని బాగా తెలుసుకుంటే దార్శాంతికంలోకి అన్వయిస్తుంది అనమాట కాబట్టి యథా ఆకాశస్థిత వాయు నిత్యము స్థిత సర్వత్ర గహ మహాన్ వాయువు సర్వవ్యాపకమైనది మొత్తం జగత్తుంతా కూడా వ్యాపించింది అయితే జగత్తంతా వ్యాపించిన వాయువు ఆకాశము నుండి ఉంది అంటే ఇక ఆకాశము యొక్క వ్యాప్తి ఎంతటితో నిర్వహించండి చాలా వాయువు కంటే కూడా చాలా విస్తారమైనటువంటి వ్యాప్తి ఆకాశములకు ఇది సో సర్వత్రగా మహాన్ వాయు ఆకాశస్థిత ఎప్పుడూ ఆకాశంలోనే ఉంటుంది ఇది దృష్టాంతం అయితే ఈ దృష్టాంతంలోన ఇంకొక అంశం ఏమిటంటే వాయువు గతిశీలము అంటే ఎప్పుడూ కూడా అది చెల్లించటము దాని స్వభావం ఆకాశము నందు గతి అనేది ఉండదు ఆకాశం స్థిరంగా ఉంటుంది ఆకాశానికి గతి ఉండదు దీన్ని ఇషావాస్యంలో బాగా చెప్పారు ఎందుకంటే ఆకాశం గురించి మీకు అర్థమైతే ఆత్మచైతన్యం వెంటనే దాన్ని అనుసరించి వచ్చేస్తుంది ఇప్పుడు సపోజ్ ఒక రాకెట్ ఇక్కడ బయలుదేరింది అనుకోండి వెళ్ళాలి ఏమండి ఆకాశము కూడా రాకెట్తో పాటుగా బయలుదేరింది అనుకోండి ఇప్పుడు రాకెట్ చంద్రమంత్రానికి ముందు వెళ్తుందా ఆకాశం ముందు వెళ్తుందా అంటే ఆకెట్లో ఉంది వెళ్ళాలి ఆకాశమే ముందు వెళ్తుంది ఎందుకో తెలుసు చంద్రబొండలో వెళ్ళేవాళ్ళు అక్కడ ఆల్రెడీ ఉంతుంది ఆకాశం అంటే ముందు వెళ్ళిపోయిందనమాట ఈశావసంలో మంత్రంలో ఏమని చెప్పారంటే ఒక పోటీ పెట్టారు దేవతలకి దేవతలంటే ఇంద్రియములు వీటికి పోటీ పెట్టారు సో ఈ పోటీ ఏమిటంటే ఇక్కడి నుంచి అక్కడికి ముందు వెళ్ళాలి ఏమండ దేవతలు అంటే ఇంద్రియాలు చెవి కన్ను ముక్కు మొదలైన ఇంద్రియాలకి తర్వాత ఆత్మ చైతన్యము అంటే తెలివి దానికి పోటీ పెట్టారు పోటీ పెట్టి ఇక్కడి నుంచి అక్కడికి ముందు ఎవరు వెళ్తారు మనస్సు కూడా ఉందా పోటీలో ఇంద్రియాల్లో మనస్సు కూడా ఉంది కదా మనస్సు కూడా పరిగెడుతుందనమాట పోటీ పెడితే ఇవన్నీ ఆ పోస్ట్ దగ్గరికి విన్నింగ్ పోస్ట్ దగ్గరికి వెళ్ళేప్పటికి ఈ ఆత్మ చైతన్యం అప్పటికే అక్కడికి చేరి అక్కడే ఉన్నది నైనద్ దేవాహ పూర్వం అర్షత్ అనే ఒక మంత్రం అవుతుంది ఈశావాస్యో ఉపనిషత్తులో సో దేవాహ అంటే ఇంద్రియములు ఏనత్ పూర్వం నా అర్షత్ దీనికంటే ముందేమీ వెళ్ళలేదు చూడాలి కొంచెం జాగ్రత్త చూసి వ్యాఖ్యానం చేయాలి నేను స్థూలంగా చెప్పాను మీకు ఆ మంత్రం కాబట్టి ఆకాశము అది గతి ఏమీ ఉండదు ఆకాశములో గతి ఉండదు వాయువునందు గతి ఉంటుంది ఇది ఒకటి జాగ్రత్తగా అర్థం చేసుకుని తెలుసుకోదగ్గ విషయం ఇది ఎలాగంటే ఇదేమది ఆత్మత విచారము అంటే వేలాగే ఉంటుంది ఇది ఇప్పుడు ఘటం ఉందండి ఈ ఘటంలో ఆకాశం ఉంది కదా ఇప్పుడు ఈ ఘటాన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్తా తీసుకెళ్తే ఘటమునందు గతి గలదు చలనం కానీ ఘటాకాశము ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిందా ఘటాకాశమునందు చలనము గలదా అంటే ఉన్నట్టే అనిపిస్తుంది ఘటంలో ఉండే వాయువుకి చలనం ఉంటుంది ఘటంలో వాయువు ఉంటుంది కదా ఆ వాయువు ఇక్కడున్న వాయువు అక్కడికి వెళ్ళింది కాబట్టి వాయువు గురించి కాదు ప్రశ్న ఆకాశం గురించి ప్రశ్న ఘటంలో ఉండే ఆకాశం కూడా ఘటంతో బాటుగా అది కూడా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది అని అనిపిస్తుంది కానీ అది వెళ్ళినట్టు కరెక్ట్ కాదు ఎందుకంటే ఘత లోపల ఉన్న ఆకాశం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది అని చెప్పాలంటే అది ఎలాగంటే ఇప్పుడు ఘతము ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది ఏ బి వెళ్ళింది అన్నప్పుడు ఏ దగ్గర ఘటం ఉన్నప్పుడు బీ దగ్గర ఉందా లేదు అప్పుడు మాత్రమే ఏ నుంచి బీకి వెళ్ళగలుగుతుంది సపోజ్ ఏ దగ్గర బీ దగ్గర ఉంటే ఏ నుంచి బీకి వెళ్ళడం ఎలా కుదుర్తుంది కాబట్టి ఏ దగ్గర ఉండి బీ దగ్గర లేదు కాబట్టి ఘతము ఏ నుంచి బీకి వెళ్ళింది ఆకాశము ఏ దగ్గర ఉంది బీ దగ్గర ఆకాశం ఉందా లేదా ఉంది మరి ఇంకెలా వెళుతుంది ఆల్రెడీ ఉందండి ఇంకా వెళ్ళడం ఏమిటి కాబట్టి ఇది మాయా ఏమన్నారంటే అది ఘతం ఘతం వెళ్ళింది కానీ గటాకాశం వెళ్ళలేదు అన్నట్టు అనిపిస్తుంది కానీ గతాకాశం ఘటాకాశం వెళ్ళలేదని మనం అంటున్నాం కానీ వెళ్ళినట్టు కనపడుతుంది కానీ వెళ్ళలేదు యా వాస్తవం ఏంటంటే ఆకాశము ఘటము లోపల ఉన్నది అనే అనే అసంశంలోనే మిస్టేక్ ఉన్నది అంచేతనే మీకు ఆ రకమైన కాంట్రడిక్షన్స్ వచ్చేస్తాయి ఎందుకంటే వాస్తవంలో ఆకాశము ఘటమునందు లేదు ఘటము ఆకాశమునందు గలదు ఆకాశం ఘటన లోపల బయట ఇన్ త్రూ ది పా సర్వ సర్వమునందు వ్యాపించి ఉన్నది ఆకాశము కాబట్టి మీరు ఘటాకాశాన్ని ఘతము యొక్క పరిచ్ఛేదంతో చూసినప్పుడు ఘటాకాశం కూడా ఘటము వలే కదలినట్టు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినట్లు అనిపిస్తుంది వాస్తవంలో ఘటాకాశం అనేది ఏమీ లేదు ఘటా ఘటము యొక్క పరిచ్ఛేదాన్ని ఆకాశమునందు అధ్యారోపణ చేసి ఘటాకాశము ఒక ఎంటిటీని మీరు క్రియేట్ చేశారు మీ బుద్ధితోటి మీరు దాన్ని నిందించుకున్నారు అక్కడ ఘటాకాశం అనేది ఏం లేదు ఉన్నదంతా మహాకాశమే కానీ ఆ మహాకాశమునందు ఘటత్వాన్ని ఆరోపించి మీరు ఘటాకాశము అనే ఒక పరిచ్ఛేద వస్తువుని మీరు బుద్ధి అంద నిర్మాణం చేశారు జీవుడంటే అలాగే జీవుడనేవాడు వేరుగా ఏమీ లేడు ఈశ్వర చైతన్యమే ఉన్నది కానీ ఆ ఈశ్వర చైతన్యమునందు దేహము యొక్క పరిచ్ఛేదాన్ని ఆరోపించి దాన్ని చిన్నది చేసి ఇటు కదులుతోంది అని దేహం యొక్క కదలికను దాన్ని ఆరోపిస్తే మీకు జీవుడనే ఒక తత్వం ఒక మిథ్యాతత్వం అవుతాయి బయటపడింది ఉన్నట్టుగా అనిపించక్కడ పాయింట్ ఏంటంటే ఘట ఆకాశమునందు గతి లేదు గట్ ఇస్త పాయింట్ ఉంటున్నాయి తర్వాత వాయువునందు ఇదంతా దృష్టాంతమే దృష్టాంత విచారమే తర్వాత దార్ష్ట్రాంతికానికి అన్వయించటం చాలా సరళం దృష్టాంతాన్ని బాగా తెలుసుకుంటే దార్ష్టాంతికానికి అన్వయించటమేమి కష్టం కాదు ఇంకో ప్రధానమైన విషయం ఏంటంటే వాయువునందు స్పర్శ ఉంటుంది స్పర్శ అనే గుణము ఉంటుంది స్పర్శ స్పృశ టచ్ ఉంటుంది ఆకాశంలో స్పర్శ ఉండదు కాబట్టి సో ఈ విధముగా గతిశీలమైనది స్పర్శ గుణము గలది అగు అగు వాయువు నిత్యము ఆమె ఏ రూపంలో ఉన్నా ఆకాశాన్ని విడిచిపెట్టి ఉండలేదు ఆకాశమునందు మాత్రమే దాని మనుగడ దాని చలనము ఉంటాయి In a being and movement, it's, it's being and its movement are in space alone. Prani, prati jivudu kuda, ahye paristhri. So, tatha sarvvani bhutani sakala pranulu kuda, ade vithanga nāyandu galavu. Here, there are two more implications. What I would say is, prati praniyokka uniki. బీయింగ్ ఈశ్వరుని ఎందుగలదు జగత్తు కాదు ఈశ్వరుని ఎందుగలదు మీ యొక్క బేస్ మీ యొక్క ఫౌండేషన్ జగత్తు కాదు ఈశ్వరు అది ఒకటి గమనించాలి తర్వాత మీ యొక్క కదలిక అంటే దేహమే నేను అనుకున్నప్పుడు కదలిక అనేది ఉంటుంది కర్తృత్వ భోక్తృత్వములు కదలికా నేను కర్తను ఈ క్రియను నేను చేస్తున్నాను అని కదా మనిషి అనుకుని భ్రమపడి అలా జీవిస్తూ ఉంటాడు కాబట్టి నేను కర్తను నేను భోక్తను అనే ఈ ఈ చలనం ఏదైతే కలదో ఈ చలనము అది కూడా ఆ పరమేశ్వరుని ఎందు మాత్రమే గలదు కాబట్టి మనం ఏ పరిస్థితులలోనూ ఈశ్వరుణ్ణి విడిచిపెట్టి మనజాలము ఈశ్వరుని ఉండే మన వికి మన కదలిక ఉంటాయి అంటే ఏమిటి మీరు దేవాలయంలోకి వెళ్ళినా ఈశ్వరుని ఉండే ఉంటారు కళ్ళు పాకలోకి వెళ్ళినా మీరు ఈశ్వరుని ఉండే ఉంటారు ఈశ్వరునికి దూరంగా ఏమీ ఉండరు సో ఇది ఒకటి ప్రధానంగా గమనించవలసిన విషయం కాబట్టి ఆ జీవుడు ఈశ్వరుని యొక్క అంశ అంశాంశి భావము ఎలా అయితే మహాకాశమునందు వాయువు ఉన్నదో అదేవిధంగా ఈశ్వరుని ఎందు జీవుడు యొక్క ఉనికి చలనము గలదు కాబట్టి ఈశ్వరుడు జీవుని యొక్క అంశ భేదృష్టి ఉన్నంత వరకు అంశ ఇప్పుడు ఆయన అంశం కాబట్టి ఆయన ద్వైతం అనుకున్నారు నేను ద్వైతమేమీ కాదు ద్వైతం సత్యం కాదు ఇప్పుడు దీంట్లో ద్వైతపక్షం ఒకటి అద్వైత పక్షం ఒకటి అలాగేం కాదు ద్వైతము అది అనుభవ విరుద్ధము శాస్త్ర విరుద్ధము దాని గురించి ఇంకా అంతకంటే సో జీవభావం అనేది అనుభవానికి వచ్చినంత వరకు అది కల్పితమైన అనుభవం మీకు మనం చేశాను కల్పిత రూపమైన కల్పిత రూపమైనదే అయినా అది అనుభవంలో ఉన్నంత వరకు దాన్ని మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది సో అదేవిధంగా తన ఎందు తనకు జీవభావము పరిచ్ఛేద భావము లిమిటెడ్నెస్ అనుభవానికి వచ్చినంత కాలము తాను ఈశ్వరుని యొక్క అంశము అని గుర్తించాల్సి ఉంటుంది ఈశ్వరుడు అలాగే చెప్తూ ఉన్నాడు మమైవా అంశో జీవలోకే మనం ఉన్నది జీవలోకంలో అందరూ ఉండే ఈ లోకంలో మనం ఉన్నాం కానీ మనము ఈ లోకానికి చెందిన వారము కాము అది ఒకటి గమనించాలి మనం ఎలా ప్రవర్తిస్తామంటే ఇక్కడ దీనికి చెందిన వాళ్ళము అని మనం ప్రవర్తిస్తాం దాంతో ఏమవుతుంది ఇక్కడ సో ఇక్కడ ఆసక్తి బాగా పెరిగిపోతుంది ఈ ఆసక్తులన్నీ కూడా పటా అన్నీ మొక్కలైపోతాయి ఏది మిగదు అన్ని ఇది నా ఇల్లు అంటాడు ఆ ఆసక్తి అది మొక్క అయిపోతుంది ఇది నా డబ్బు అంటాడు అది మొక్క వీళ్ళందరూ నా వాళ్ళు అంటారు అవన్నీ మొక్కలైపోతాయి నా కొడుకు అంటాడు ఆ కొడుకు కొడుకు పోతాడు కూతురు కూతురు కాకుండా పోతుంది వీళ్ళందరినీ విడిచిపెట్టి పోతాడు ఒకటి అంటే దాని అర్థం ఏంటి వీడిక్కడ చెందినవాడా ఇంకొక చోట చెందినవాడా ఇక్కడ చెందినవాడు కాదండి ఇంకొక చోట నుంచి వచ్చాడు ఇక్కడ అదర్శనాపతి తహ పునశ్చర్శనంగత అని అవి కూడా భగవద్గీత వచ్చే చోట ఉంటుంది కాబట్టి సో మనము ఈశ్వరుకు చెందిన వారము ఈ జగత్ గెస్ట్ హౌస్లో అటు గెస్ట్ హౌస్లో మకానికి చూడండి ఏదో రెండు రోజుల మూడు రోజులు ఉంటాం గెస్ట్ హౌస్లో తిరిగి వాళ్ళకి ట్రావెల్ చేసే వాళ్ళకి గెస్ట్ హౌస్ అనుభవం ఉంటుంది తరచుగా ట్రావెల్ చేసేవాడికి అదికో గెస్ట్ హౌస్లో రూమ్ ఇస్తారు ఈ రూమ్ మీదండి అంటారు అది మీదండి అంటే దాని అర్థమైతే రిజిస్ట్రేషన్ చేయమంటే వెంటనే బయటికి పోమంటారు కాబట్టి మీదంటే అది దాదేలు అనుకోవాలి ఈ రూమ్ మీది స్వామిజీ రూమ్ మీది ఇవ్వ ఈ బెడ్ మీది ఈ బాత్రూము ఇక్కడ ఈ టవల్స్ అన్నీ కూడా మీదే ఈ సోప్స్ ఇవన్నీ కూడా ఈ సోఫా కూడా మీదే అంటారు ఈ బాల్కనీ కూడా మీదే అంటారు అంటే మనం పరకాయ ఇదంతా దాదాని అనుకోకూడదు వాళ్ళు అలా అంటారు మీన్ ఇట్ అలాగే మనం కూడా సరేనండి సరైన అనుకునే అవన్నీ మనం వాడుకోవచ్చు తప్పు కాదు మనం వాడుకోవడం కోసమే పెట్టారు అక్కడ కానీ అది ఏది మనది కాదు అక్కడ ఉన్న వస్తువులు కూడా పెట్టి పెట్టుకోకూడదు తప్పు అక్కడ ఒక టవల్ ఉందనుకోండి అది తీసుకొచ్చి సంచిలో పెట్టుకోకూడదు తప్పు అది ఏం చేస్తారంటే ఓ ముద్ర వేస్తారు దిస్ టవల్ బిలాంగ్స్ టు శివానంద ఆశ్రం అని ముద్ర వేస్తారు శివానంద ఆశ్రమం కాబట్టి వాళ్ళు వరవ ఆశ్రమం ఓ ముద్ర వేస్తారు వీరింటికి వీడికి వచ్చింది తీ గానే దిస్ టవల్ బిలాంగ్స్ టు శివానంద ఆశీర్వాలు ఎంత కష్టం అవుతుంటే సో ఇక్కడ కూడా కూర్చు మీద ఏదో ఉంటుంది దాని అర్థం ఏంటి అది మీరు కూర్చోవచ్చు మీకు అక్కడ అందులో మీరు కూర్చోవచ్చు కూర్చోడానికి తప్పులు ఎత్తే పట్టుకుపోతానంటే అతను ఒప్పుకోవచ్చు ఈ జగత్ ఇచ్చే గెస్ట్ హౌస్ ఇదంతా మనం వాడుకుంటే ఉన్నది కానీ ఇక్కడ నుంచి పట్టిన ఉండదు బికాస్ యూ డినాట్ బిలాంగ్ హియర్ ఇది ఇప్పుడు ఇక్కడ గుర్తించాలి సో వాక్యం ఉన్నది ఐ హ్యావ్ మై బీయింగ్ ఇన్ ఈశ్వర అండ్ ఐ హ్యావ్ మై మూమెంట్ ఇన్ ఈశ్వర అది యథా వాయు ఆకాశ స్థిత సో మత్స్థాన్ని తథా సర్వాణి భూతాన్ని మట్స్ కానీ ఇది నువ్వు గట్టిగా తెలుసుకోబుతున్నాడు ఆయన ఇది ఉపధారయ ఇది నువ్వు భావన చేసుకో గట్టి ఇది భక్తి అంటే ఇది భావన చేసుకో గోపికాభక్తి అన్నది కూడా మీరు దాన్ని గోపికాభక్తి అంటే దాన్ని ఒక లౌకికమైన రిలేషన్షిప్ లాగా చూడకూడదు తప్పు గోపికా భక్తిని సరిగ్గా చేసుకోవాలి లేకపోతే అది అసందర్భంగా తయారవుతుంది గోపికా భక్తి అంటే ఏమిటి గోపిక అంటే జీవుడు ఆమె గోపిక అన్నారు కాబట్టి ఆమె అంటున్నాను నేను సో ఆమె ఉంటుంది భర్త పిల్లలు అత్తగారు మావగారు తల్లి తండ్రి అందరూ ఉంటారు అక్కడే ఉంటుంది వాళ్ళతో పాటే ఉంటుంది శ్రీకృష్ణుడు ఎక్కడికి వెళ్తే అక్కడ వెనకాల పరిగెత్తుకుపోదు మీకు అందరికీ గుడ్ బై కానీ ఆయన వెళ్ళే రథం మీద ఆయనతో పాటు కూర్చుని ఎక్కడికే వెళ్ళదు ఆవిడ ఆవిడ ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటుంది ఇంటి పనులన్నీ చేసుకుంటుంది అవు పాలు బితుకుతుంది ఇల్లు తుడిచి ముగ్గులు వేసుకుంటుంది పాలు కాచి తోడు పెట్టుకుంటుంది అన్నం వండి పెద్దలకి వండి పెడుతుంది పిల్లలందరినీ సాకుతుంది పిల్లలకి పాలు పెడుతుంది అన్నీ చేస్తుంది కానీ ఆమె ఆమె మనస్సు మాత్రం ఈశ్వరులకు అర్పితమై ఉంటుంది ఇది గోపికాభక్తి అంటే అన్ని పనులు సక్రమంగా చేసుకుంటుంది అవకతవంతా చేసుకోవద్దు అన్ని పనులు సక్రమంగా చేసుకుంటుంది కానీ ఆమె మనస్సు మాత్రం ఈశ్వరులకు అర్పితము జీవుడు ఆ ఈ లోకము జీవలోకము ఈ జీవలోకంలో బతుకుతాడు కానీ జీవుడు తాను ఈశ్వరుని యొక్క అంశ అని గ్రహించి తెలుసుకుని అలా జీవిస్తాడు అది గోపికాభక్తి అన్నదానికి తాత్పర్యం ఆ కాబట్టి గోపిక అన్నది జీవతత్వానికి కనుక నేను నా యొక్క ఉనికి మనుగడ నా కదలిక సర్వము ఈశ్వరునియందుగలదు అని తెలుసుకుంటా అంటే ఈ రకమైన అనుభవం కావాలి అంటే మీకు సంసారముయడల తీవ్రమైన వైరాగ్యం ఉండాలి ఇది నాది అంటే మీరు సంసారంలో ఉన్నట్టశ్వరనీయంలో ఉన్నట్ట సంసారంలో ఉన్నట్టబట్టి సంసారము ఎడల చాలా తీవ్రమైన తీవ్రమైన అంటే ఏదో అక్కడ నుంచి కర్రలు పట్టలు పట్టుకుని బయలుదేరడం అలా కాదు అంటే చాలా దృఢమైన దృఢమైనటువంటి వైరాగ్యము ఉండాలి అంటే ఏ వస్తువుతోటి కూడా లేపం అనేది ఉండరాదు ఏ వస్తువుతోటి కూడా సో నిర్ల నిర్లిప్తంగా ఉండాలి అలా ఉండమని చెప్పాడు శ్రీకృష్ణుడు పద్మపత్రం ఇవాంభస పద్మపత్రంలా ఉండాలి నేను ఎక్కడికో వెళ్తున్నాను వెళ్తా మహాత్ముల దగ్గరికి వెళ్ళి అయ్యా నేను బయటకు వెళుతున్నాను ఇలాగ ఏదో కార్యక్రమం మీద నీ ఆశీర్వచనం తీసుకోవడానికి వచ్చాను అని దండం పెట్టాను ఆయన ఉన్నారు చూడు వెళ్ళిరా వెళ్ళు అన్ని పనులు చెయ్యి కానీ మర్చిపోకు పద్మపుత్రం ఇవ్వంభస అని చెప్పారు పెద్ద సందేశం ఎందుకంటే మర్చిపోతాం మన హడావిడి మన సంసారకు ధోరణలో పడిపోయి అసలు విస్మరించేటువంటి ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది కొద్దిగా ఉండడం కాదు చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మీరు ఏదైనా పెళ్లికి వెళ్ళారనుకోండి పెళ్ళి అంటే బంధువులలో పెళ్ళిళ్ళు అవి మరి ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియకప్పుడు చాలా జిడ్డుగా ఉండేది సో వెళ్ళారనుకోండి దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతారు ఆ పెళ్లి వారు మూల పెళ్లి వారు ఎదురు ఎగడములు కాఫీలు టిషన్లు సరిగ్గా వచ్చాయని సరిగ్గా అదొక పెద్ద జిడ్డు వ్యవహారం దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతారు ఇన్వాల్వ్ అయిపోయి మళ్ళీ మూడు రోజులు నాలుగు రోజులు అయిన తర్వాత వచ్చేప్పుడు మళ్ళీ ఆ జిడ్డు అలాగే ఉంటుంది నాకు అప్పుడప్పుడు అనుభవం అవుతూ ఉంటుంది ఎలాగంటే నేను కాకినాడ నుంచి ఇక్కడికి వచ్చేప్పుడు ఆ ఎక్స్ప్రెస్ ఎక్కుతాను కాకినాడ పెళ్లికి వెళ్ళారన్నమాట బంధువులు వచ్చేప్పుడు బిల్బెల్లాడితో ఆ ఎక్స్ప్రెస్లో ఎక్కుతారు ఎంత గొడవంటే ఆ గొడవ అంతా కూడా పెళ్లి గురించే అప్పుడు అనుకుంటా అబ్బా సంసారం అంటే ఎంత థిక్గా ఉంటుంది అని అనిపిస్తుంది ఎనీవే సో ది పాయింట్ ఈజ్ అలా ఉండకూడదు పెళ్లికి వెళ్ళడంలో తప్పు లేదు కానీ అంతలాగా జిడ్డు పట్టించేసుకోకూడదు సో నిర్లేపంగా నిర్లిప్తంగా ఉండాలి సంసారంలో నిర్లిప్తంగా ఉండడం అభ్యాసం చేస్తే నేను నా ఉనికి ఈశ్వరుని ఎందు గలదు అనే అనుభవము చాలా సరళంగా స్వరసంగా చాలా తేలికగా మనకి తెలిసిపోతుంది మన ఉనికి సంసారం ఉండదు మనం ఊరికే ఇటువంటి సంచారం చేస్తూ సంసారంలో తిరిగి వస్తున్నట్టుగా అనిపిస్తుంది తప్ప మనం సంసారంలో ఉండం మనం ఈశ్వరుని ఎందు ప్రతిష్ఠితులమై ఉంటాం హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా ఈశ్వరుడు ఆ జ్ఞానము ఆకాశము ఉంటుంది కదా జ్ఞానము సో ఆకాశకల్పమైన ఆ జ్ఞాన శుద్ధ చైతన్యమునందు ఆ ఇన్నర్ అవేర్నెస్ అంటారు దాంతో అలా తెలివిగా అలా ఉండిపోతాం ఆ తెలివిలో ప్రతిష్ఠితులమై ఉంటాం తప్ప నేను నాది ఇది నాది అది నాది కాదు అని ఈ గోళలో ప్రతిష్ఠితులే ఉండకూడదు ఆ దాంట్లో ప్రతిష్ట ఉండకూడదు దాన్ని చాలా నిర్లిప్తంగా నాది అన్నది నాది కాదు పరాయిది అన్నది నాది కాకపోలేదు ఏది నాది కాదు సర్వము నా ఉండేయగలదు ఆ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి చూడ్డాము భర్ష్యకారులే ఉంటారు యథేపీ యథాలోకే యథా అంటే దృష్టాంతం ఎప్పుడు కూడా దృష్టాంతం లోకంలో ఉన్నది ఇవ్వాలి ఎక్కడో ఉన్నది దృష్టాంతం ఇవ్వకూడదు ఇంకేత నేను భాష్యకర్థలు భష్యంలో లోకే అని రాస్తారు ఈ లోకంలో ఎలాగైతే అని ఆకాశస్థిత ఆకాశే స్థిత ఆకాశమునందు గలది వాయువు అనమాట ఎప్పుడు నిత్యం సదా సదా అంటే ఎల్లవేళద సర్వకాలముల ఎందు కూడా వాయువు ఆకాశం నందు ఉండున్నది వాయు సర్వత్ర గచ్చటి సర్వత్రయువు అంతటా తిరుగుతుంది అంతటా తిరుగుతుంది ఇప్పుడు అంతటా తిరిగేవాడు ఒకప్పుడు ఇక్కడ ఉంటాడు ఒక ఇంకోప్పుడు ఇక్కడ ఉండడు ఇప్పుడు ఇంట్లో మెడికల్ రిప్రజెంటేటివ్ ఉన్నాడు అనుకోండి ఎప్పుడు ఉంటాడు ఇంట్లో ఎప్పుడో ఉంటాడు ఉన్నప్పుడు ఉంటాడు మోస్ట్లీ ఇంకెక్కడో ఉంటాడు అప్పుడు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు ఫోన్ నేను ముందే చెప్తాను అనిచేతనే చూడండి మీరు నాకు ఫోన్ చేయల్చుకుంటే ఒక నాలుగు ఐదు సార్లు అయినా మీరు ఫోన్ చేస్తే నేను దొరకను అని ముందే గనవలు చేస్తాను ఎందుకంటే పాపం చికాకు పడతాను నేను ఎప్పుడు చేసినా నువ్వు దొరకవుతాయా అని పాపం ఇబ్బంది పడతారు అందు నేను ముందే చెప్పి పెడతాను మీరు ఫైవ్ సిక్స్ ఫైవ్ టైమ్స్ అయినా కూడా మీరు ఓపికగా చేయాలి ముందు చేసే ముందు ఆలోచించుకోవాలి ఈ టైంలో వీడు దొరుకుతాడా అనేది మీరు ఆలోచించుకోవాలి మీ అనుభవాన్ని దానికి జత చేసి ఆలోచించి అది దొరికే ఛాన్స్ చేయాలి అయినా దొరకలేదు అనుకోండి సరే నెక్స్ట్ ఎఫార్ట్ కాబట్టి ఇంట్లో ఉన్నాడనుకోండి వీధిలో లేడు మార్కెట్లో లేడు వీధిలో కానీ మార్కెట్లో కానీ ఉంటే ఇంట్లో లేడు అంతటా తిరిగి కూడా అలాగే ఉంటాడు ఓ చోట ఉంటాడు ఇంకో చోట ఉంటాడు అలాగే వాయువు కూడా అంతటా తిరుగుతూ ఉంటుంది కదా కాబట్టి ఒకప్పుడు ఆకాశంలో ఉండి ఇంకొకప్పుడు ఆకాశంలో లేదు అది అనుకోవడానికి వీలు లేదు అది సర్వత్రాగా హద్దే అర్థం అది ఒక గాజీ అందుకోసం విశ్వేషడు అంతటా తిరుగుతాడు అయినా వాయువు బయటికి ఎక్కడికి పోలేడు అంతటా తిరిగినా ఆకాశంలోనే ఉంటాడు ఏ అంతేకాదు చిన్నవాడేమి కాదు వాయువు మహాన్ చాలా పెద్దవాడు ఎన్ అంత పెద్ద ఇప్పుడు ఒక వస్తువుని మీరు పెట్టిలో పెట్టారనుకోండి అది జిప్పు ముద్ద ఉంటే పట్టదు ఎందుకని ఆ పెట్టి నుంచి బయటికి తోసుకు సో ఎందుకని పెద్దది కనుక ఆ విధంగా ఈ వాయువు చాలా పెద్దవాడు చాలా విశాలమైన వాడు పెద్ద వైశాల్యం గలవాడు కాబట్టి ఆకాశం పట్టుకోలేదు పట్టలేదు ఆ వాయువుని అన్నానికి లేదు మహాన్ పెద్దవాడైనా కూడా అదే మహాన్ పరిమాణ పరిమాణం దృష్ట్యా చాలా విశాలమైన వాడు అంటే ఈ వేదాంతులు కొన్ని పరిమాణాలని వాళ్ళు లెక్క వేసి పెట్టుకున్నారు పంచదశలో ఆయన చేశాడు అలాంటి పరిమాణం దశ దశ టెన్ ట్యాన్ వాళ్ళు ఏమన్నారంటే సాలిడ్ మెటీరియల్ ఈ సృష్టిలో సాలిడ్ మెటీరియల్ ఒకంత ఉంది పృథ్వీ వాటర్ దానికి పది రెట్లుంది అని లెక్క నీరు తేజస్సు దానికి పది రేట్లు వాయువు దానికి పది రేట్లు ఆకాశం దానికి పది రేట్లు అని ఇలా చెప్పారు ఇంత అయినా కూడా భగవంతుడు ఈశ్వరుడు ఇంకా పది అంగుళాల పైన మిగిలి ఉన్నాడు అత్యతిష్ట దశ ఇంకా పది అంగుళాలంటే అది మళ్ళీ లిటరల్గా తీసుకోకూడదు పది ఇంద్రియాలు అని అర్థం ఆత్మ ఆత్మ చైతన్య స్వరూపంగా పది ఇంద్రియముల ద్వారా ప్రకాశిస్తూ ఈ జగత్తుకు అతీతంగా ఉన్నాడు దానికి అర్థం ఎనివే మొత్తానికి ఆక ఎంత పెద్దవాడైనా పరిమాణ దృష్ట్యా ఆకాశం లోపల ఈడిపోతాడు తప్ప ఆకాశం పట్టలేదు అనే మాట లేదు తర్వగతే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది ఇప్పుడు వాయువు ఆకాశములందే ఉన్నాడు సర్వదా ఆకాశములందే ఉన్నాడు కానీ వాయువు ధర్మాలు ఆకాశానికి రావు వాయువు యొక్క గతి ఆకాశములకు అంతదు వాయువు యొక్క స్పర్శ ఆకాశానికి ఉండదు అదేవిధంగా ఈ సకల ప్రాణులు నాయందే ఉన్నాయి నన్ను విడిచి ఏ ప్రాణి ఎక్కడికి వెళ్ళలేదు దేవతలు నాయందే ఉన్నారు మనుషులు పశువులు పక్షులు క్రిమి కీటక సకల ప్రాణులు కూడా నాయుందేగలవు కానీ అసంశ్లేషణ ప్రాణుల యొక్క ధర్మాధర్మములు ఏవి కూడా నన్ను స్పృశించవు లేకపోతే ఏమవుతుందో తెలుసునండి మన అందరం ఈశ్వరునియము ఉన్నామా మనందరికీ ఎవరి సంసారం వాడికి ఉండే ప్రతివాడికి సంసారం పీతకి పీతకి ఉండాల్సినంత సంసారం ఏ చెట్టుకి అంత గాలనో ఏదో అంటారు కదా పీత పీత చిన్న జంతువు దానికి ఓ సంసారం ఉంటుంది ఓ సంసారం ఉంటుంది మనిషికి సామాన్యుడికి ఓ కొంచెం సంసారం ఉంటుంది మహారాజుకి పెద్ద సంసారం ఉంటుంది మనందరం దేవుడు ఉన్నాం కాబట్టి మన సంసారాలన్నీ దేవుడికి అంటుకుంటే దేవుడు మరింత సంసార అయిపోతాడు అంటే మనకంటే కూడా ఘోరమైన సంసారి కింద తేలిపోతారు అప్పుడు ఇంక మన్నేం ఉద్ధరిస్తాడు మనమే ఆయన్ని ఉద్ధరించాల్సి ఉంటుంది కాబట్టి ఈశ్వరునియందు మన అందరము ఉన్నా మన యొక్క ధర్మ అధర్మములు సుఖ మన యొక్క సంసారిత్వము అంటే సంసారిత్వము అంటే ఇంతే ధర్మ అధర్మములు సుఖ దుఃఖములు కర్తృత్వం భోక్తృత్వము ధర్మాధర్మాలంటే కర్తృత్వం సుఖదుఖాలంటే భోక్తృత్వం కర్తృత్వ భోక్తృత్వ లక్షణ సంసార అదే డెఫినేషన్ అది కాబట్టి మన యొక్క ధర్మాధర్మాలు సుఖదుఖాలు ఇవి ఈశ్వరుణ్ణి టచ్ చెయ్యవు అసంశ్లేషేణ ఇది మనం తెలుసుకోవాలండి ఈశ్వరుడు అసంశ్లేషంగా ఈశ్వరుడు అసంగుడైతే కావచ్చు మనం జీవులము మనం అసంగులు ఎలా అవుతాము అని మీరంటే మళ్ళీ పొరపాటే మీరు ఈశ్వరుడు యొక్క అంశ ఈశ్వరుడు అసంగుడైతే మీరు కూడా అసంగుడై తర్వాత మన స్వరూపము అసంగము అని శాస్త్రము ఘంటాపథంగా చెప్తూ ఉంటుంది అది మన అనుభవాల్ని చూసుకుంటే కూడా మనకి తెలిసిపోతుంది చూసుకోగలిగితే అనుభవాన్ని ఎందుకంటే మీరు చూడండి నేను ఒక ప్రశ్న అడుగుతా మీరు జీవితంలో ఎన్నెన్నో అనుభవించారు చిన్నప్పటి నుంచి మీరు చూసుకుంటే అనుభవించారు దుఃఖాలని అనుభవించారు మంచిని చూశారు చెడుని చూశారు దేన్నైనా ఏ ఒక్కదాన్నైనా మీరు పట్టుకోగలిగారా మంచి వెళ్ళిపోయింది చెడు వెళ్ళిపోయింది ఎప్పటికప్పుడుకి మీరు మళ్ళీ ఫ్రెష్ సో ఆ సుఖం వచ్చింది పోయింది ఆ దుఃఖం వచ్చింది పోయింది ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఎప్పటికప్పుడు వస్తాయి ఈ క్రికెట్ ఆడుతుంటే ఎవడు ఆడుతున్నాడు ఎందుకు ఎవడు దిగ్గాడు ఎవడు ఓడిపోయాడు దీంట్లో పైకి వచ్చిన వాడు ఎవడు కింద పడ్డవాడు ఎవడు ఏమీ తెలియదండి అంతాగా గందరగోళం కింద సో సో యూ హ్యావ్ డన్ సో మెనీ థింగ్స్ వాళ్ళు వేరార్ డే యూ మేడ్ సో మచ్ మనీ ఒక ఆయన రెక్వెస్ట్ చేసినాడు అకౌంట్ ఏమిటి అకౌంట్ అంటే నేను ఇంతవరకు ఖర్చు పె సంపాదించిన సొమ్మెంత ఖర్చు పెట్టిన సొమ్మెంత మీరు లెక్కేసుకోండి మీరు కొన్ని కోట్లు సంపాదించుంటారు ఇంతవరకు సామాన్యుడు కూడా కొన్ని కోట్లు సంపాదించి ఉంటారు ఏమండి ఆ సంపాదించిన కోట్లన్నీ ఖర్చు పెట్టేశారు కూడా అవునండి ఎప్పటికప్పటికీ ఫ్రెష్గానే డెడవ్ అవుతూ ఉంటుంది అసన్నంగానే ఉంటామండి మనవ మన మనం అసంగంగానే ఉంటాం మన స్వరూపంలో సంఘము లేదు అయితే మనం ఏం చేస్తాము ఈ సంఘము గలదు అని భ్రమపడతాం ఇప్పుడు సంఘము యథార్థమైతే దుఃఖహేతుము కాకూడదు కానీ సంఘము దుఃఖహేతు అవుతూ ఉంటుంది ఇందువల్ల అది యథార్థం కాదు మన స్వరూపంలో భాగం కాదు అది మన స్వరూపంలో లేని సంఘాన్ని మనం ఆరోపించుకుంటే ఈ ఆరోపితమైన సంఘం వల్ల మనం దుఃఖాన్ని అనుభవించక తప్పదు మనం ఎందు సంగము లేదు అని మనం తెలుసుకోవాలి ఎందుకంటే మనం ఈశ్వరుని కోవకు చెందిన వాళ్ళము అసంశ్లేషేనైనా టిష్టంతి ఈ సకల ప్రాణులు కూడా ఈశ్వరుని ఎందు ఎటువంటి సంశ్లేషమో లేకుండా ఉంటున్నవి జీవుడు కూడా అట్టివాడే అని దాని యొక్క ఇంప్లికేషన్ దాని నుంచి మనకు నిర్ణయం వస్తుంది ఇతం ఉపధారయా విజానీ నువ్వు ఈ విధంగా తెలుసుకో పని కట్టుకుని చెప్తున్నాడు ఆయన ఉపధారయ అని హెచ్చరిక చెప్పేదంతా తెలుసుకోవడం కోసమే చెప్తున్నప్పటికీ మళ్ళీ ఒకసారి హెచ్చరిక చూడు జాగ్రత్తగా అర్థం చేసుకో ఇవేవి కూడా నన్ను స్పృశించుటలేదు నా ఎల్లే ఉన్నాను నన్ను స్పృశించవు నువ్వు జాగ్రత్తగా తెలుసుకో ఎందుకంటే సంసారం అనేది కేవలము ఆ ఒక్క పాయింట్ మీద ఆధారపడి సంసారంలో బంధంలో ఉన్నాము అని మనకు అనుభవానికి వస్తూ ఉంటుంది అయితే ఈ బంధము మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మనకి కలిగించారు అని మనం అనుకోకుండా ఎవరు కలిగించరు మనమే వాస్తవంగా లేని ఆసక్తిని పెట్టుకుని మనం బద్ధులమవుతాము దీంట్లో ఉన్న రహస్యం ఏమిటంటే సంసారంలో అన్ని రింగులే కానీ హుక్స్ ఏమీ లేవు హుక్స్ పాయింట్ సర్వూతాని కౌన్య ప్రకృతి యాంతిమాని కాం కల్పక్షయేన కల్పాదౌ సృజామ్యహం అవతారికి చూస్తే తప్ప ఆ శ్లోకం యొక్క సారం మనకి బాగా బాగా రాదు ఒక తికలో మంచి ప్రయోజనం ఉన్నది ఒక శ్లోకానికి మరో శ్లోకానికి ఉండే మధ్య ఉండే సంబంధాన్ని శంకరులు చాలా అద్భుతంగా నిరూపిస్తారు ఏ మనం వాయు ఆకాశ ఇవా మయుస్థితాని సర్వభూతాన్ని స్థితి కాలే ఇప్పుడు చెప్పిన వర్ణన స్థితికి సంబంధించిన వర్ణన స్థితి కాలము అంటే సృష్టి స్థితి లయము అని మూడు చెప్తాం కదా ఈ మూడింట్లో స్థితి కాలాన్ని గురించి చెప్పడం అయినది ఎలా అయితే ఆకాశమున్నందు వాయువు నిత్యము గలదో అదేవిధంగా ఈ సకల ప్రాణులు నాయుండే గలవు సర్వభూతములు నాయుండే గలవు ఇది స్థితి మరి సృష్టి స్థితికి పూర్వము సృష్టి ఉంటుంది స్థితి యొక్క అంతమునందు ప్రళయం ఉంటుంది మరి వాటి మాట ఏమిటి తర్వాత ఇంకొకటి మీరు గమనించండి సృష్టి స్థితి ప్రళయము అనే ఈ పదాలను చూసేప్పుడు చాలామంది కొంచెం వాటిని ఒక ఊహ చేసుకుంటారు ఇప్పుడు శిశువు ఉన్నాడు అనుకోండి శిశువు స్థితి కాలంలో ఈ చుట్టూ తిరుగుతూ ఉంటాడు ప్రతి మనిషి అది స్థితి కాలం స్థితికి ముందు ఏమిటి తల్లి గర్భంలో ఉన్నాడు ఆ గర్భంలో ఏదో అలా పెండ రూపంగా ఉండి పెరుగుతున్నాడు అలాగ ఒక ఒక వాతావరణం ఉంటుంది స్థితికి పూర్వం సృష్టి అది ఇంకా ప్రళయం అంటే ఏమిటి చచ్చిపోయాడు తీసుకెళ్ళిపోయి బూడికి చేసేసాడు శ్మశానానికి పట్టుకెళ్ళిపోయి అని అదొకటి సో ఈ విధంగా స్థితి పర్వాలేదు మోర్ ఆర్లస్ బాగానే ఉంది కానీ సృష్టి కొంచెం భయం వస్తుంది ఏమిటో గందరగోళం వ్యవహారం తల్లి గర్భంలో ఉండడము అలా తిరగడము ఇదంతా కూడా చాలా గందరగోళం వ్యవహారం కదా ఇక ప్రళయము అంటే భయమే కూడా పైగా ఎందుకని అది చచ్చిపోవడము శ్మశానము బూడిగా ఎముకలు ఇది అంటారు కాబట్టి అలా ఊహించుకోకూడదు తెలిసిందని పాయింట్ కాబట్టి సృష్టి స్థితి ప్రళయములు అంటే ఏదో కొంపలు ఏదో వచ్చేస్తుందేమో అని అలాగే దాన్ని భయపడాల్సింది ఏం లేదు ఇది ఎలాగంటే దార్శనిక విచారం వారు ఇదే మీరు సృష్టికి ముందు అంతా వరదలే ఉండేవి నీళ్ళు ఉండేవి దాంట్లో మునిగిపోయేవి ఇలా మొదలు Uh, you, you will get confused and disturbed also. It's not like that. Because there is also a truth, a truth, and a truth. Now, we have a necklace, a necklace of Trishtha. Where is the necklace of Srishthi? There is a necklace of Vangarama. Then there is a necklace of Srishthi. There is a necklace of Vangarama. There is a necklace of Srishthi. ఇప్పుడు దాని ప్రళయం వచ్చేసింది అనుకోండి నెక్లెస్కి నెక్లెస్కి ప్రళయం రావడం అంటే ఏమిటి ఆయా బంగారాన్ని నెక్లెస్ని మన వాళ్ళు పిల్లలు ఏమంటారంటే చెరిపించేట అంటారు చెరిపించడం చెరిపించడం అంటే ఏం లేదండి దాన్ని ఒక క్రుసు బుల్లులో వేస్తాడు వేసి అది నిప్పుల మీద పెడతాడు పెట్టి పక్కన తోలు చిత్తిన ఇల్లా కొడతాడు అయిపోయాడు ఈ నెక్లెస్ ప్రళయం అయింది అంటే అంతకు మించి ఇక్కడ ఏదో పుట్టడము అనగానే పుట్టుక చుట్టూ పెద్ద కన్ఫ్యూషన్ నిర్మాణమై ఉంటుంది లయమవుట అంటే మరణము సాగు భయము దాని చుట్టూ భయము మరొకటి మరొకటి నిర్మాణమై ఉంటుంది కాబట్టి ఈ సృష్టిస్థితి ప్రళయాలని అలాగే మనము అలాగ చూడక్కర్లా ఇప్పుడు సృష్టి అంటే భగవంతుడే నుంచే జగత్ అంతా వచ్చిందంటే భగవంతుడికి లేబర్ పెయిన్స్ ఏవి ఉంటాయి అలాగే దగ్గర ఇట్స్ నాట్ లైక్ దాట్లే సో ఇప్పుడు స్థితి కాలం చూసాము ఇప్పుడు సృష్టి ప్రళయము అవి రెండు చూడబోతున్నాము ఈ శ్లోకంలో సింపుల్గా కానీ అంటే ఆ భూతములు కౌంటేయ అంటే ఓ కుంతి పుత్ర కౌంటేయ అని సంబోధిస్తూ ఉంటాడు అంతకుముందు ఒకసారి చెప్పాను మీకు కౌంటేయ అంటే బావా అనమాట కుంతి అత్త కదా ఏమోయ్ బావా అని సంబోధన ఇప్పుడు ఏమోయ్ బావా అని సంబోధన అంటే ప్రేమతో సంబోధన కదా ప్రేమతో చేసిన సంబోధన శ్రీకృష్ణుడు ప్రేమతో అర్జునుని సంబోధించాడంటే ఈ ప్రేమ మమతామూలకమైన ప్రేమయా లేక విజ్ఞానమూలకమైన ప్రేమయా అని ఒక ప్రశ్న ఇప్పుడు ప్రొఫెసర్ గారు విద్యార్థిని అమ్మాయ్ ఇలాగమ్మా నాయన అని ప్రేమతో పిలిచారనుకోండి వాడు మామీ కొడుకు కాబట్టి ప్రేమతో పిలిచారా లేకపోతే అది మమతామూలకమైన ప్రేమ లేకపోతే మంచి బాగా చదువుకుంటున్నటువంటి బుద్ధిమంతుడైన విద్యార్థి కాబట్టి ప్రేమగా పిలిచారా సో ఇప్పుడు ప్రొఫెసర్ గారి బంధువు ఉన్నాడు అనుకోండి క్లాసులో ఆయన వాడిని ప్రేమగా తెలిస్తే అరే వాళ్ళ బంధువురా అని అందరూ అనుకుంటారు కాబట్టి ఇప్పుడు అర్జునుడిని శ్రీకృష్ణుడు ఎలా పిలుస్తున్నట్టు ఎందుకంటే రెండు అన్వయిస్తే మమతా మూలకమైన ప్రేమతో సంబోధించేయడం అనుకోవచ్చు విజ్ఞాన మూలకమైన ప్రేమతో సంబోధించడానుకోవచ్చు వాస్తవం ఏమిటంటే శ్రీకృష్ణుడు ఈ మమతకి అతీతు ఆయన ప్రేమతో సంబోధించేదంటే అర్థం నువ్వు కుంటి ఎంత వైరాగ్య సంపన్నురాలో నువ్వు అంతటి జ్ఞాన ఆర్జనకు యోగ్యమైన అంతఃస్కరణ శుద్ధి గలవాడవు అనే ప్రేమతో సంబోధించేది తప్ప మా నాన్నగారి చెల్లెలు అత్త కొడుకురా నువ్వు దా ఎలరా అని అలాగే మమతామూలకంగా సంబోధించలేదు అని ఒక చిన్న వ్యాఖ్యానం కాబట్టి ఉంటే ఈ సకల ప్రాణులు కూడా ఈ స్థితి కాలమునకు పూర్వమునందు స్థితి తర్వాత వచ్చే ప్రళయమునందు కూడా ే ఉంటాయి అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్పబోతున్నాడు ఈ శ్లోకం పూర్తి చేద్దాం పూర్ణ మదస్ పూర్ణ మిదం పూర్ణ పూర్ణ మొదత్